అసత్య వ్రణం నలభై ఏళ్ళ క్రితం ఆంగ్లదేశంలో హిందూ దేశ విద్యార్థుల సంఖ్య ఈ కాలాన్ని బట్టి చూస్తే చాలా తక్కువ వారు వివాహితులై ఉండి కూడా అక్కడ అవివాహితులమని చెప్పేవాళ్ళు అందుకు ఒక కారణం ఉన్నది ఇంగ్లాండులో ప్రతి విద్యార్థి బ్రహ్మచారియే వివాహో విద్యనాశాయ అన్న సూక్తి అనుసరించి అక్కడి వాళ్ళు విద్యార్థి దశలో పెళ్లి చేసుకోరు పూర్వం మన దేశంలో కూడా మనం బ్రతికి ఉన్న కాలంలో విద్యార్థికి బ్రహ్మచారి అనే పేరు ఉండేది మనకు బాల్య వివాహాలు వచ్చి కానీ ఇంగ్లాండులో బాల్య వివాహం ఏమిటో కూడా ఎవరికీ తెలియదు భారతీయ విద్యార్థులు ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత తమకు పెళ్లి అయిందని స్విగ్గు వల్ల అక్కడ చెప్పుకోరు అందుకు మరో కారణం కూడా ఉంది ఆ దేశంలో పెళ్లి అయిన మగవాళ్ళు పెళ్లి కాని ఆడపిల్లలతో కలిసిమెలిసి తిరగకూడదు తాము బస చేస్తున్న తమకు పెళ్ళి అయిందని తెలిస్తే వాళ్ళు తమ ఆడపిల్లలతో కలిసిమెలిసి తిరగనియరు కులాసాగా కబుర్లు చెప్పుకునేందుకు అవకాశం లభించదు ఆమోద ప్రమోదాలు చాలా దోషరహితంగా ఉంటాయి తల్లిదండ్రులకు కూడా ఈ విధమైన ప్రమోదాలు సమతాలే అక్కడ వరుడే తగిన వధువును వెతుక్కుంటాడు అందువల్ల కన్యలు యువకులు కూడా కలిసిమెలిసి ఉంటారు అది అక్కడ స్వాభావికం ఇంగ్లాండ్కి వెళ్ళగానే హిందూ దేశం యువకులు అక్కడి కన్యల మోహంలో పెళ్లి కాలేదని చెబితే దాని పరిణామం భయంకరంగా ఉంటుంది అలాంటి గొడవలు అక్కడ అనేకం విన్నాను భారతీయ యువకులు అసత్యం పలికి అక్కడి కన్యలు వెంటబడి అసత్య జీవితం గడిపేందుకు సిద్ధపడతారు ఆంగ్లేయులు అందుకు అంగీకరించరు భారతీయులు ఇలా చేయటానికి సాహసిస్తారు నేను ఇలాంటి వలలో పడ్డాను నాకు పెళ్ళి అయింది ఒక బిడ్డ కూడా పుట్టాడు అయినా అక్కడ బ్రహ్మచారిగా ఉన్నాను అలాంటి నటన వల్ల నాకేమీ ఆనందం కలగలేదు అయితే సిగ్గు బిడియాలు నన్ను కాపాడాయి నేను మాట్లాడకుండా ఉంటే నాతో యువత మాట్లాడుతుంది మగవాడు ముందడుగు వేస్తేనే కదా ఆడమనిషి కూడా ముందుకు వచ్చేది నాకు పిరికితనంతో పాటు బిడియం కూడా అధికంగా ఉండేది వెంట నేను ఉన్న కుటుంబంలో ఇంటి యజమానిరాలు కూతురు తమ అతిథుల్ని షికారుకు తీసుకువెళ్తూ ఉండేది అది అక్కడ ఆచారం ఆమె ఒకనాడు నన్ను దగ్గరలోనే ఉన్న గుట్టల మీదికి తీసుకువెళ్ళింది అసలు నాది వడిగల నడక ఆమేది నాకన్నా ఎక్కువ వడిగల నడక ఆ మాటలు ఈ మాటలు చెబుతూ నన్ను వడివడిగా లాక్కు వెళ్ళసాగింది నేను కబుర్లు చెబుతూనే ఉన్నాను ఒకప్పుడు అవును అని మరొకప్పుడు కాదు అని ఇంకొకప్పుడు ఆహా ఎంత బాగా ఉంది అంటూ ఆమె వెంట నడుస్తున్నాను ఆమె పిట్టలా తురుగున పోతూ ఉన్నది ఇంటికి పోయేసరికి ఎంతసేపు అవుతుందోనని ఆలోచనలో పడ్డాను అయినా నేను వారించకుండా ఆమే వెంట పడిపోతూనే ఉన్నాను ఒక పర్వత శృంగం మీదకి ఇక్కాం మడమల జోడు తొడుక్కొని ఇరవై లేక ఇరవై ఐదేళ్లు వయస్సులో ఉన్న ఆ యువతి రివ్వున క్రిందికి దిగసాగింది క్రిందికి దిగటానికి నేను క్రింది మీదులవుతూ ఉన్నాను నా బాధ ఆమె కంటపడుతుందేమోనని నాకు సిగ్గు ఆమె వెనక్కి తిరిగి నవ్వుతూ ఇటుదిగు అటు దిగు అంటూ ఊతం ఇచ్చి దింపన అంటూ రెచ్చగొట్టసాగింది అసలే ఎక్కడ పడతాను అని భయం అయినా ఆమె పట్టుకుంటే నేను ఆమె ఊతంతో దిగటమా చివరికి అతి కష్టం మీద కొన్నిసార్లు పాకి కొన్ని చోట్ల కూర్చొని ఏదో విధంగా క్రిందికి ఊడిపడ్డాను ఆమె శబాష్ శబాష్ అంటూ బిగ్గరిగా నవ్వి నన్ను బాగా సిగ్గుపడేలా చేసింది అయితే అన్ని చోట్ల ఇలా ఆమె బాహువుల్లో పడకుండా తప్పించుకోవటం సాధ్యమా అయితే భగవంతుడు నా అసత్య వ్రణాన్ని మాన్పాలని భావించాడు నన్ను రక్షించాడు బ్రైటన్ అను గ్రామం వెంటనర్ గ్రామం మాదిరిగా సముద్రం ఓడ్డునగల పర్యటన కేంద్రం అక్కడికి ఒక పర్యాయం నేను వెళ్ళాను అది వెంటనే వెళ్ళటానికి ముందు జరిగిన ఘట్టం నేను బ్రైటన్లో లోగల ఒక చిన్న కి వెళ్ళాను అక్కడ సామాన్య స్థితిగతులు కలిగిన వృద్ధ వితంతువు కనపడింది ఇంగ్లాండులో ఇది నాకు మొదటి సంవత్సరం అక్కడ ఆహార పదార్థాల వివరం అంతా ఫ్రెంచి భాషలో ఉన్నది నాకు బోధపడలేదు ఆ వృద్ధురాలి బల్ల దగ్గరే నేను కూర్చున్నాను ఇతడు కొత్తవాడు గాబరా పడుతున్నాడని ఆమె గ్రహించింది ఆమే మాటలు ప్రారంభించింది నీవు కొత్తవాడిలాగా ఉన్నావు సంకోచిస్తున్నట్లున్నావు తినేందుకు ఇంతవరకు నీవు ఆర్డర్ ఇవ్వలేదు కారణం ఏమిటి అని అడిగింది నేను ఆహార పదార్థాల పట్టిక చూస్తున్నాను వటను చేసేవాణ్ణి పిలిచి మాట్లాడదామని అనుకుంటున్నప్పుడు ఆమె మాట్లాడింది ఆమెకు ధన్యవాదాలు సమర్పించి ఈ పట్టికలో ఆహార పదార్థాలను గురించి వివరం తెలుసుకోలేకపోతున్నాను నేను శాఖాహారిని అందువల్ల వీటిలో ఏమేమి వంటకాల్లో మాంసం ఉన్నది మాంసం కలవని వంటకాలు ఏమిటో తెలుసుకోకూరుతున్నాను అని అన్నాను ఇదా విషయం నేను నీకు సహాయం చేస్తాను పదార్థాల వివరం చెబుతాను నీవు తీసుకోగల పదార్థాలు చెబుతాను అని అన్నది నేను అందుకు అంగీకరించాను అప్పటి నుండి మాకు దగ్గర సంబంధం ఏర్పడింది నేను ఆంగ్లదేశంలో ఉన్నంతవరకే కాక అక్కడ నుండి వచ్చిన తర్వాత కూడా ఈ సంబంధం చాలా కాలం వరకు చెక్కు ఆమెది లండన్ అక్కడి తన అడ్రస్ నాకు ఇచ్చింది ప్రతి ఆదివారం భోజనానికి తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది ఇతర సమయాల్లో కూడా నన్ను భోజనానికి ఆహ్వానిస్తూ ఉండేది నాకు గల సిగ్గును బిడియాన్ని పోగొట్టేందుకు బాగా సహకరించింది అనేక మంది యువతులను పరిచయం చేసింది వాళ్లతో మాట్లాడమని నన్ను ప్రోత్సహించింది ఒక స్త్రీ ఆమె దగ్గరే ఉండేది ఆమెను నా దగ్గరకు పంపి ఆమెతో మాట్లాడమని నన్ను ప్రోత్సహించింది అప్పుడప్పుడు మా ఇద్దరిని ఒంటరిగా ఉండనిచ్చేది ప్రారంభంలో ఈ తతంగం నాకు నచ్చలేదు ఏం మాట్లాడాలో తోచేది కాదు ఎగతాడి మాటలు ఏం మాట్లాడను కానీ వృద్ధురాలు ఈ మాటలు ఈ ఈ విధంగా మాట్లాడమని చెప్పి ధైర్యం చెబుతూ ఉండేది అంటే నేను స్త్రీ సాంగత్యానికి సిద్ధం చేయబడుతున్నానన్నమాట ఆదివారం కోసం ఎదురు చూడటం ప్రారంభించేవాణ్ణి ఆ స్త్రీతో మాట్లాడటం ఎంతో ఇష్టంగా ఉండేది వృద్ధురాలు కూడా నన్ను స్త్రీ వ్యామోహంలోకి నెట్టసాగింది మా ఈ సాంగత్యం ఆమె కూడా ఇష్టమేనన్నమాట మా ఇద్దరి మేలు ఆమె కూడా కోరి ఉంటుంది ఇక నేను ఏం చేయాలి నాకు పెళ్ళి అయిందని ఇదివరకే చెప్పి ఉంటే బాగుండేది కదా అప్పుడు ఆమె నా వంటి పెళ్లి విషయం యోచించేదా ఇప్పటికీ సమయం మించిపోలేదు నిజం తెలియజేస్తే ముప్పు తప్పిపోతుంది కదా ఈ విధంగా ఆలోచించి పూర్తి వివరాలు తెలుపుతూ ఆమెకు ఒక జాబు రాశాను జ్ఞాపకం ఉన్నంతవరకు నేను రాసిన జాబ సారాంశం తెలుపుతూ ఉన్నాను బ్రిటన్లో కలిసినప్పటి నుండి మీరు నన్ను ప్రేమగా చూస్తున్నారు తల్లి తన బిడ్డను చూసే విధంగా మీరు నన్ను చూస్తున్నారు నాకు పెళ్ళి అవ్వటం మంచిదనే భావంతోనే యువతుల్ని నాకు పరిచయం చేస్తున్నారు ఈ వ్యవహారం మొదలక ముందే మీ ప్రేమకు నేను తగనని తెలియజేయటం నా కర్తవ్యమని భావిస్తున్నాను నాకు ఇదివరకే పెళ్లి అయిపోయిందని నేను మీతో పరిచయం అయినప్పుడే చెప్పి ఉండవలసింది హిందూ దేశంలో పెళ్లి అయి ఇక్కడ చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు తమకు పెళ్ళి చెప్పరనే విషయం నాకు తెలుసు నేను కూడా ఆ విధానాన్ని పాటించాను అయితే ఇప్పుడు ఆ విషయం చెప్పి ఉండవలసిందని నాకు బోధపడింది బాల్యంలోనే నాకు వివాహం అయిపోయిందని నాకు ఒక కొడుకు కూడా కలిగాడని ముందుగానే చెప్పి ఉంటే బాగుండేది మీకు చెప్పకుండా దాచి ఉంచినందుకు నేను విచారిస్తున్నాను అయితే ఇప్పటికైనా మీకు నిజం తెలియజేయాలనే ధైర్యం భగవంతుడు నాకు ప్రసాదించాడు అందుకు సంతోషిస్తున్నాను మీరు నన్ను క్షమించండి మీరు నాకు పరిచయం చేసిన యువతితో ఏ విధమైన అక్రమ సంబంధం నేను పెట్టుకోలేదని మీకు తెలుపుతున్నాను మీరు నా ఈ మాటల్ని నమ్మవచ్చు హద్దు దాటకూడదన్న విషయం నాకు తెలుసు నాకు మూడు మూడు పడాలనే భావం మీకు కలదని నాకు తెలుసు ఈ భావం ఇంకా మీ మనస్సులో వ్రేళ్ళోనకూడదనే భావంతో నిజాన్ని ఈ జాబు ద్వారా తెలియచేస్తున్నాను ఈ జాబు అందిన తర్వాత నేను మీ దగ్గరకు రాతగని వాడనని మీరు భావిస్తే నేను బాధపడను మీరు చూపిన స్నేహానికి సదా కృతజ్ఞుణ్ణి మీరు నన్ను వదిలివేయకుంటే చాలా సంతోషిస్తాను ఇంత జరిగినా మీరు నన్ను మీ దగ్గరకు రాణిస్తే అందుకు తగుదునని మీరు భావిస్తే నాకు కొత్త స్ఫూర్తి లభిస్తుంది మీ ప్రేమకు పాత్రుడనయ్యేందుకు సదా ప్రయత్నిస్తూ ఉంటాను ఇంత పెద్ద జాబు త్వరగా రాశానని పాఠకులు గ్రహించకుందురుగాక ఎన్ని చిత్తులు రాశానో పాఠకులు ఊహించుకోవచ్చు ఈ జాబు ఆమెకు పంపి పుట్టడు బరువు తీరిపోయినట్టు భావించాను ఈ చర్య నాకు హాయి కలిగించింది మరుటపాలో ఆ వృద్ధ మహిళ జాబు అందింది అందులో ఈ విధంగా ఉంది నీవు నిర్మల హృదయంతో రాసిన జాబు అందింది మా ఇద్దరికీ సంతోషం కలిగింది ఇద్దరం బాగా నవ్వుకున్నాం నీవు అసత్యానికి పాల్పడ్డావు అది క్షమించటానికి అర్హమైన తప్పిదమే నీవు నిజం చెప్పటమే ఆ అర్హతకు కారణం నీకు స్వాగతం నా ఆహ్వానం నీకు ఎప్పుడూ ఉంటుంది వచ్చే ఆదివారం నాడు నీ కోసం మేమిద్దరం ఎదురు చూస్తూ ఉంటాము నీ బాల్య వివాహం గురించి వివరాలు వింటాము నిన్ను ఎగతాళి చేసి ఆనందం పొందుతాము మన స్నేహం ఎప్పటిలాగానే స్థిరంగా ఉంటుంది పూర్తిగా నమ్మవచ్చు నాలో ముదిరిన అసత్యమనే ఈ వ్రణాన్ని తొలగించుకొని నయం చేసుకోగలిగాను తరువాత ఇలాంటి వ్యవహారం జరిగినప్పుడు నా వివాహం సంగతి ముందే చెప్పివేయగల ధైర్యం నాకు కలిగింది